తొంభై ఒకటవ సంఖ్య దానవ దానవీరులు అదే అరిమురి దేవతలాడేరదే పరగుకంబమే పగిలే పగిలె నదే హరినరసింహంబాయనదే గరుడ్వజమదే ఘనచక్రంబదే మొరసేటి శంకపు మ్రోతలవే పెడల వెడలె నదే వెనుకని పట్టెనదే తొడ విడువక విడువ కచించినవేయి చేతులవే కడపమీదనే కదలడదే అదే పామాంకంబంధులక్ష్మి లక్ష్మియదే కదిసి శాంతమదే కరుణయదే ఉదుటున ప్రహ్లాదునూరడించెనదే ఇదే శ్రీవేంకటమిక్కెనదే